శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిప్రాలయ కరుణాయం మామిభవపాదరంకరం ధ్యాన ఆత్మని పశ్యు కిత్మానమాత్మ అన్యే సాంఖ్యోగేన కర్మయోగేన చాపరే దీంట్లో మనం ఈ శ్లోకంలో పరమాత్మ స్వరూపమును సాక్షాత్కార సాక్షాత్కరించుకున్నటకై మూడు ఉపాయములు చెప్పబడినవి ఏ ఒక్క ఉపాయమైనా మీరు అనుసరించి ముందుకు వెళ్ళచ్చు ఈ విషయాన్ని నేను విస్తారంగా చర్చించి ఈ ఉపాయములు మూడు కూడా పూర్తిగా ఒకదానితో ఒకదానికి సంబంధం లేని మూడు రోడ్లు వంటివి కావు పరస్పరము కనెక్టెడ్గానే ఉంటాయి ఒకదాన్ని మీరు పట్టుకుంటే మిగతా రెండు ఉపాయముల యొక్క శోభ మీకు ఒక దాంట్లో అనుభవానికి వస్తూనే ఉంటుంది ఎటు వచ్చి మీ ఫోకస్ ఎక్కడా అని తప్ప అల్టిమేట్గా అన్నీ కూడా ఒకే ఒకే ఒకే లక్ష్యానికి మనిషిని చేరుస్తాయి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి ఉపాయాలు అని మీకు చెప్పి దాంట్లో మొట్టమొదటి ఉపాయము ధ్యానము ధ్యానము అనగానే సో ఇష్టదేవతా ధ్యానము అని అని మామూలుగా లోకంలో ప్రసిద్ధి మేము ధ్యానం చేసుకుంటున్నాము అంటే ఏం ధ్యానం చేస్తున్నారు మేము హనుమంతుడిని ధ్యానం చేస్తున్నాము హనుమత క్షేత్రము అని ఉంటుంది అక్కడికి చక్కగా ఉండొచ్చు అక్కడ కిచెన్ ఏర్పాట్లో ఉంటారు ఏదో రూమ్ వదిస్తారు ఆ హనుమత క్షేత్రంలో ఉంటూ హనుమంతుడిని ధ్యానం చేసుకుంటూ ఉండదు దాన్ని ఇష్టదేవతా ధ్యానము యాదగిరి గుర్తి వెళ్ళి అక్కడ రోజు మూడు రోజులు ఐదు రోజుల్లో ఉండి అక్కడ మళ్ళీ రూమ్లో వేయిస్తారు అక్కడ నృసింహస్వామిని ధ్యానం చేసుకుంటూ కడతారు ఆ రకంగా చేస్తారు రెండు రకాల ప్రవృత్తులు మనకి సమాజంలో కనపడతాయి ధార్మిక ప్రవృత్తులు ఒకటి సేవ చేస్తూ దేవుడికి సేవ చేయడం సేవ చేయడం ఏం చేస్తారు ఆ దేవాలయానికి వెళ్ళడం అక్కడ ఏదో గదో ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళు ఆ గది తీసుకొని అక్కడ ఉండి అక్కడ వ్యవస్థ ఉంటుంది భోజనా చేసుకుంటూ అక్కడ దేవుడికి సేవ చేస్తూ ఉండడం ఆ సేవ అనేక రూపాలుగా ఉంటుంది ఆ పరిసరములను శుభ్రంగా ఉంచడం వాకిలి అవి ఊడ్చి రంగవెల్లలు తీర్చిదిద్దుట పూజారి గారికి పువ్వులు తీసుకొచ్చి ఇవ్వడం అభిషేకానికి నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం ఈ దీన్ని సేవ అంటారు ఇలాంటివి మీకు కనపడతాయి కొన్ని దేవాలయాలు అలా మనం సేవ చేసినట్లయితే మనకి పుణ్యం రావడం ఒకటి మనకేమైనా కష్టాలు నష్టాలు ఉంటే అవి కూడా తీరుతాయి అని ప్రజల యొక్క విశ్వాసం ఆ విధంగా చేస్తూ ఉంటారు దేవుడికి మేము సేవ చేస్తున్నాము అని దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ దాని అది కర్మ కర్మకి సంబంధించింది ధ్యానానికి సంబంధించింది కూడా మేము దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము దీన్ని ఇష్టదేవతా ధ్యానము అంటారు ఇది అది కాదు మీరు ఇదే అది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అందుకోసం ఏది కాదు చెప్తున్నా ఇది ఇష్టదేవతా ధ్యానము కాదు ఇది ఆత్మధ్యానము సో ఇక్కడ ఇక్కడ ధ్యానానికి రెండు మూడు నిర్వచనాలు ఉన్నాయి రాగోపహతి ధ్యానం ఇప్పుడు ఇష్టదేవత ధ్యానం అన్నది ద్వైత ప్రధానంగా ఉంటుంది ధ్యానం చేసేవాడు నేను ధ్యేయము ఇష్టదేవత ధ్యేయం మీద ఫోకస్ ఉంటుంది కానీ ద్వైతం ద్వైతం ఉంటుంది ధ్యేయం మీద ఫోకస్ ఉంటుంది కానీ ధ్యేయప్రధానమైన ధ్యానము కానీ ఇక్కడ ఆత్మ ధ్యానంలో అసలు రాగోపహతియే ధ్యానము అంటే ఒకటి మీరు మీ చేత మీ చేతనను మీరు పరిశీలించుకుంటారు మిమ్మల్ని మీరే పరిశీలించుకుంటారు యు యు కాంటంపులేట్ పని వర్షల్ ధ్యానేని ఆత్మని నిశ్చింతకేచది ఆత్మానమాత్మన ఆత్మని శబ్దం ఎన్నిసార్లు ప్రయాణం చేశారో చూడండి అంటే తనను తాను తనతో తన ఎందు కాబట్టి తనను తానే పరిశీలించుకున్నటా అంటే ఇది ఎలాగంటే ఇప్పుడు మసాజ్ చేసుకోవడం దేహం దృష్టిగా మీకు దృష్టాంతం చెప్తున్నాను దేహం దృష్టిగా దృష్టాంతం ఇంకోహళ్ళ చేత మసాజ్ చేయించుకోవచ్చు పైసలు ఇస్తే చేస్తారు ఎయిర్పోర్ట్లో కనపడతారు వాళ్ళు మైసు మీకు ఇంకా ఫ్లైట్ టైం ఎంత ఉందని అడుగుతారు ఎందుకు మన్ను ఎందుకు అడుగుతున్నారా లేదోసారి ఆశ్చర్యపోయారు ఫ్లైట్ టైం ఎందుకు మన్ను ఎందుకు అడుగుతున్నారా అని నేను ఆశ్చర్యపోయాను మన మన ఫ్లైట్ గురించి వారికి ఎందుకు తెలుసు కొన్ని ఎందుకునో అడిగారు మంచి కోసమే అడుగుంటారు కదా అని ఇంకా రెండు గంటలు టైం ఉందమ్మా ఏమిటి విషయమో అని అడిగితే మసాజ్ ఏమన్నా అవసరమా అది అవసరం అంటే వాళ్ళకి మసాజ్ చేస్తారమ్మా ఏదో కొద్దిగా పైసలు తీసుకుంటారు కొద్దిగా ఎక్కువే తీసుకుంటారు తీసుకుని మసాజ్ చేస్తారు సో లేకపోతే కాబట్టి ఇతరుల చేత మసాజ్ చేయించుకోవచ్చు అయితే మనమే ఆ దాన్ని సంవాహన క్రియ అని అదొక కళ చతుషష్ఠి కళలలో ఒక కళ మసాజ్ ఉన్నవాళ్ళు అరవై నాలుగు కళలు లెక్క పెట్టారు సార్ పూజ స్వామిజీలన్నీ అడిగారు ఈ అరవై నాలుగు లిస్ట్ ఏమో చేసి చెప్తున్నారు వెతికి పట్టుకుని ఆ లిస్టు రాసి ఆయన ఇచ్చారు దాంట్లో ఉంది సంవాహనము అనే ఒక కళ మనం కూడా నేర్చుకున్నట్లయితే అదేమైనా ఈజీ ఏం కాదు సంవాహనము అది కూడా అంత సరళమైన వైద్యులకి వైద్యం చేయడం ఎటువంటి కళయో ఈ సంవాహనము కూడా అటువంటి కళయే అంతకుండా ట్రైనింగ్ అవి ఉంటాయి సో ఈ సంవాహన కళలో కనుక వీడు సిద్ధహస్తు లేనట్లయితే ఇతరులకు సంవాహనము అంటే మసాజ్ చేసి ధనాన్ని సంపాదించవచ్చు దీంట్లో ఇంకొకటి ఉంది తన మసాజ్ తనే చేసేసుకోవటం ఆయిల్ వ్రాసేసుకుని బాగా మసాజ్ చేసేసుకోవటం అలా కూడా చేయొచ్చు ఈ ఆత్మధ్యానం అలాంటివి సంథింగ్స్ ఆత్మనా ఆత్మానమాత్మన అంటే మీకు ఏమైనట్టు అక్కడిది సో తన స్వరూపాన్ని తానే పరిశీలించుకునుట దట్ ఈస్ ది ఆత్మ ధ్యానం ఎప్పుడైతే మీరు మీ స్వరూపాన్ని మీరు శ్రద్ధగా పరిశీలిస్తారో మీలో మీకు గుణదోషాలు అనుభవాలు తెలుస్తూ ఉంటాయి ఈ మనస్సు అనేది ఎలా ఉంటుందంటే నేను బహుశా ధ్యానం గురించి చాలా చెప్పి ఉంటాను కానీ ఎప్పటికప్పుడు కొత్త టాపిక్ అన్నట్టు కాబట్టి మళ్ళీ కొద్దిసేపు చెప్తే రీక్యాప్ంగా ఉండొచ్చు లేకపోతే కొత్త విషయాలు కూడా రావచ్చు వి నెవర్ నో ఎనీవే సో తన మనస్సును తన మనస్సు యొక్క చలనాన్ని తనే పరిశీలనకు పెట్టుతా పెడితే ఏమవుతుంది ఏవో రాగములు ద్వేషములు మనకి తెలుస్తూ ఉంటాయి నాకు ఈ రాగము గలదు అని తెలుస్తూ నాకు ఈ ద్వేషము గలదు అని తెలుస్తూ ఎందుకు వాళ్ళ మీద మనకి ఎందుకు ద్వేషం ఏమిటో నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్ వచ్చింది ఈ ద్వేషం నా ఎందున్నది అని తెలుస్తుంది తెలిస్తే పోతుంది మనస్సులో ఉండే సౌందర్ గొప్పదనం ఏమిటంటే మనస్సులో ఉండే దోషం మీకు తెలిస్తే పోతుంది దేహంలో ఉండే దోషం తెలిస్తే సగం ఇంకో సగం మిగిలి ఉంటుంది ఏమిటి వేసుకోవాలి డయాగ్నాస్టిస్ ఈజ్ హాఫ్ టి బ్యాటిల్ వన్ దే దేహానికి సంబంధించి మనస్సుకు సంబంధించి డయాగ్నాసిస్ వచ్చిందంటే ఇదిగో ఈ ద్వేషభావన మన ఎందుకలదు అని తెలిసిందంటే మీరు ఇంచుమించు విజయాన్ని సాధించేసినట్టే ఇంచుమించు ఎందుకన్నానంటే కొంత వాసం అవుతుంది కాబట్టి మీరు మళ్ళా మళ్ళా ధ్యానం చేస్తూ ఉండాలి సో ఈ విధంగా రాగద్వేషములకు అతీతముగా తన స్వరూపంలో నిలిచింత రాగోపహతి ధ్యానం ఈ ఆత్మధ్యానంలో నేను మీ చోట మీటర్లో బాగా చెప్పుకుంటాను ఈ ఆత్మధ్యానంలో దృష్టాంతాలు రెండు దృష్టాంతాలకి ప్రాముఖ్యము కలదు ఒకటి ధ్యాయతీవ పృథివీ ధ్యాయతీవ పర్వత బహువచనం వాడతారు ధ్యాయంతీవ పర్వత పృథివీ పృథివీ నేలతల్లి ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నదే అని ఒక దృష్టాంతం మీరు నేలతల్లిని చూడండి ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నది అంటే ఏమిటి అక్కడ నేలతల్లి యొక్క వైశిష్ట్యం ఏమంటే మనం నేలతల్లిని పూజ చేసినా పూర్చేస్తాను కొంతమంది రైతులు వాళ్ళు పూర్చేస్తారు నేలతల్లికి పూజ చేస్తారు భూమి పూజ ఇందుగా ఆ మాట ఉందిగా భూమి పూజ చేస్తున్నాము అంటారు భూమి పూజ చేసినా లేకపోతే గుణపాలు అవి పట్టుకొని తవ్వేసినా కూడా ఈ రెండు ఆపోజిట్స్ పూజించినా తవ్వి పోగులు పెట్టినా నేల తల్లి యొక్క ప్రో నేలతల్లి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది సమానంగా ఉంటుంది అదేవిధంగా సుఖము దుఃఖము రెండింటి ఎందు సమత్వాన్ని కలిగి సమమైన చిత్తవృత్తిని కలిగి ఉంట సమత్వమును కలిగి ఉంట అలాగే మాన అవమానముల ఎందు సమత్వమును కలిగి ఉంట ఇది ఆ రకమైన సమత్వమే అదే అదివే ధ్యానము ఆ సమత్వ స్థితిలో నిలిచి ఉంటే ధ్యానము కాబట్టి దానికి దృష్టాంతంగా పృథివీ మాత్రం నేల తల్లిని దృష్టాంతంగా తీసుకుని సమత్వమును అభ్యసించుట అదియే ధ్యానము అలాగే ధ్యాయతి ధ్యాయంతివ పర్వత పర్వత దృష్టాంతంతో ధ్యానము అంటే పర్వతం ఎలా అయితే తుఫాను వచ్చినా నెల్ల పిల్ల గాలి గీచినా తుఫాను గీచినా తుఫాను గాలి వచ్చినా కూడా పర్వతము అవిచలితముగా ఉంటుంది అవిచలితము అంటే విచలనము అవదు చలించిపోదు కద కదలాడిపోదు అల్లలాడిపోదు అరటి చెట్టుందనుకోండి తుఫాన్ వస్తే ఏమవుతుంది అల్లలాడిపోతుంది పర్వత శిఖరము అల్లలాడిపోదు అలా అవిచలితముగా నిలిచి ఉంటుంది అలాగే మనం కూడా మనస్సు ఎటువంటి చలనము లేకుండా సుఖ దుఃఖములకు రాజద్వేషములకు శీతోష్ణములకు ఇతర ద్వంద్వములకు అతీతముగా నిలిచి ఉండుట అది ధ్యానము అనబడుతుంది ఇక్కడ ధ్యానము ఈ ఆత్మనాత్మానమాత్మన ఆత్మ ధ్యానము యొక్క ప్రత్యేకత ఏమిటంటే ధ్యానం నిర్విషయం మనహ ఇక్కడ ధ్యానము ఏమిటంటే ఇష్టదేవతని మనస్సులో ప్రతిష్ఠించుట అనే రకం ధ్యానం కాదు ఈ ధ్యానము ఎటువంటి ధ్యానము మనస్సులో విషయములు లేకుండుట మీకు నేను ఒక ఛాలెంజ్ మీరు తేలిగ్గా దీన్ని తెలుసుకుని అభ్యాసం చేసినట్లయితే మీరు ఆ ధ్యానం యొక్క ఆత్మ ధ్యానం యొక్క స్వరూపం మీకు తేలిగ్గా అనుభవానికి మీ మనస్సులో ఐదు ఉండరాడు యూ టేక్ ఫైవ్ థింగ్స్ షుడ్ నాట్ బి దే ఏమిటి ఐదును శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఈ ఐదు ఉండద్దు కాబట్టి మీరేం చేస్తారంటే ధ్యానానికి కూర్చోండి కూర్చుని ఈ ఐదు నా మనస్సులో ఉండరాదు శబ్దము నో సాంగ్స్ శబ్దము శబ్దము అంటే శబ్దము అంటే శబ్దమే భాష శబ్దము అంటే భాష అని అర్థం ఎందుకంటే ప్రతి థాట్ సంకల్పము భాషతో జతగూడి ఉంటుంది భాష లేకుండా సంకల్పం ఉండదు సంకల్పం లేకుండా భాష ఉండదు కాబట్టి మనస్సులో శబ్దము ఉండదు భాష లేకుండా ఉండాలి నో లాంగ్వేజ్ ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు థింక్ చేసినప్పుడు ఇంగ్లీష్లో థింక్ చేస్తారా తెలుగులో థింక్ చేస్తారా అని ఉంటారు మొత్తానికి సంకల్పం అంటూ వచ్చిందంటే దానికి ఏదో ఒక భాష ఉంటుంది అలవాట్లు పడుతుంటుంది నేను తెలుగులోనూ థింక్ చేస్తాను అప్పుడప్పుడు ఇంగ్లీష్లోనూ థింక్ చేస్తూ ఉంటాను సందర్భాన్ని అసలు ఏ భాష లేదనుకోండి తెలుగు లేదు ఇంగ్లీషు లేదు సంస్కృతం లేదు ఏ భాష లేదు నాకు నాలుగు భాషలు వచ్చు నాలుగు కూడా లేకుండా పెట్టేసుకుంటా మనసు ఇప్పుడు మనస్సు ఎలా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది రూపములు ఉంటాయి శబ్ద స్పర్శ స్పర్శ స్పర్శ జ్ఞానము లేకుండా ఉండడం మనస్సు అలాగే రూప స్పర్శ పెద్ద విషయం కాదు రూపజ్ఞానము లేకుండా ఉండడం ఏ రూపము లేకుండా ఉండడం రసము లేకుండా ఉండడం రసజ్ఞానం అంటే ఏంటి లడ్డూలు ఇవేత వాటి గురించి సంకల్పం చేయకుండా ఉండడం అనే అభిప్రాయం గంధజ్ఞానం ఏదో అగరబి వెలిగించి కూర్చుంటే కుదరదు గంధజ్ఞానం ఉంటుంది కాబట్టి ఈ ధ్యానాలకి అగరబత్తీలు పువ్వులు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు నిజానికి అవన్నీ ఆటంకాలు కూడా గులాబీ పువ్వులు గుట్ట కింద కోసుకుని అక్కడే కూర్చుని ధ్యానం చేస్తున్నారు అనుకోండి ఈ పువ్వుల సుగంధం ముక్కులోకి వస్తుంది ముక్కులోకి వస్తే ముక్కుతో అవుతుంది మనస్సులోకి వెళ్తుంది కాబట్టి అది డిస్ట్రాక్షన్ అయిపోతుంది కాబట్టి ఐదు లేకుండా శబ్దస్పర్శ రూపరస గంధములు ఐదు లేకుంట అటువంటి మనస్సు అంటే మనస్సే లేదని అర్థం నిర్విషయం మన దానికే ధ్యానము ఆత్మధ్యానము అని పేరు ఈ విధంగా మీరు ధ్యానాన్ని చేసి ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలుగుతారు సో భాష్యకారులు ఆత్మానం ప్రత్యక్షచేతనం ఆత్మన ధ్యాన సంస్కృతి అంతఃకరణైన కేచిద్గిన అంతవరకు వచ్చినేమో అని గుర్తు సో ధ్యాన సంస్కృతి అయిన అంతఃకరణైనా మీరు ధ్యానం రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ అంతఃకరణలో చక్కటి సంస్కారం నిర్మాణం అవుతుంది ఏదో ఒకసారి రెండు నిమిషాలు ధ్యానం చేసేసి ఇదిగో ధ్యానం చేశాను కదా మరి నా మనస్సు ఇలా ఎందుకుంది అలా ఎందుకుంది అని అడగడం కాదు చేస్తూ ఉండాలి చేయండి ఓ నలభై రోజులు చేయండి అప్పుడు ఏమవుతుందో చూడండి మీ మనస్సు అలా ఉండాలి అంతేగాని ఇదిగో మొక్క మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే విత్తనాలు పాతి వాళ్ళం మా అమ్మగారు విత్తనాలు పాతూ ఉండేవాడు కిచెన్ గార్డెన్ అని వెనకాల చిన్న స్థానం ఉంటే అక్కడ ఏవో విత్తనాలు చిక్కుడు చిక్కుడు గింజలు పెట్టుకోవడం చిక్కుడు పాతొస్తే ఓ నాలుగు చిక్కుడుకాయలకి వస్తే ఓ పూట కూరకు వస్తుంది ఆ రకంగా ఆ చిక్కుడు గింజ పెడితే ఆ సాయంకాలం నీళ్లు పోసి ఆ చిక్కుడు గింజ పాత మొన్నటి పొద్దున్నే వెళ్ళి ఆ పైన కొబ్బరికు ఏదో కొప్పుతారు ఈ పక్షులు తినే ఉండడం కోసం ఒక కొబ్బరాలు తీసేలా చూడడం ఏమిటి రా చూస్తున్నావు అంటే ఏమో మొక్క వచ్చేది అప్పుడే సాయంకాలం పాతి మొన్న ఆడిపోద్దు మొక్కలాడవండి మొహం అప్పుడు కొబ్బరికల్లా పెట్టి పో అతనికంటే కేకలు వేసి తర్వాత మేము మర్చిపోయి వాళ్ళని దాని సంగతి ఎందుకంటే చూస్తే ఏమీ లేదు ఇంక దాదాపు ఇంట్రెస్ట్ పోతుంది అప్పుడు ఇంట్రెస్ట్ పోయి ఓ వారం రోజుల తర్వాత సడెన్గా ఏమైంది నేను చూస్తే మొక్క కాబట్టి ధ్యానం కూడా ఓ క్లాసు వినేసి రెండు నిమిషాలు ధ్యానం చేసేసి నా మనస్సు ఏమైంది అని అల్లలే అలాగే దాన్ని వెంటబడ్డం కాదు యూ హ్ టు ధ్యాన సంస్కృతైన మనసా ధ్యానం చేత సంస్కారము అంటే పాత వాసనలన్నన్నింటినీ చెరిపివేసి కొత్త వాసన కొత్త వాసన అంటే శుభవాసన అంటే నిశ్చలత్వం నిశ్చలత్వము శాంతి ఆ రూపమైనటువంటి ముద్ర మనస్సు మీద పడాలి అప్పుడు మీకు మీకు ఆత్మస్వరూపం అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ విధంగా మీరు ధ్యానము చేయవలము ఇది ఒక యోగము ధ్యాన యోగము ధ్యానానికి యోగం అనే పేరు ఎందుకు వచ్చింది అది మిమ్మల్ని పరమేశ్వరునితో కలుపుతుంది కనుక ధ్యాన యోగము అని యోగము అంటే అందరికీ యోగము అంటే లోకువా ప్రతీది యోగం ఉంట ప్రతీది భోజనం బాగా చేస్తే మీకు దేవుడు దేవుడు ప్రసాదం పుచ్చుకుంటూ ఉంటే మీకు దేవుని యొక్క కృపతో మీరు కృతార్థలైపోతారు దానికి ఒక పేరు పెట్టండి ప్రసాదయోగము ఎవడో కాదని కూడా ఎవడో లేడు పెట్టండి ఇది సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం ఇదేమో వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇదేమో అయ్యప్ప ప్రసాదం ఆ ప్రసాదాలని పుచ్చుకుంటూ ఉండడం ఎవడయ్యా ఏం చేస్తున్నావు అంటే ప్రసాదయోగము అని పేరు పెట్టచ్చు లేకపోతే ఆర్కెస్ట్రా పెట్టుకుని ఓ పాటలు పాడుతూ ఉండడం ఏవో ఉంటాయి పాటలు మీరే రాసేచ్చు పాటలు కావాలి ఓ పాట అలాగా చూస్తుండగా రాసి పెట్టచ్చు ఇప్పుడు ఉదాహరణకి మన పద్మారావు నగర్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి పద్మారావు నగర్ అని వాస సుబ్రహ్మణ్య స్వామి మమ్మ కాపాడవయ్య ఇంకో నాలుగు పదాలు పెడితే అయిపోయింది పాట దాన్ని కొంచెం స్కీలు కట్టేసి పాడేసాయి ఇలా పాడుతూ ఉంటే దేవుడితోటి కలిపేస్తుంది అది కలుపుతుంది దానికి భజన యోగము అనిపడు కీర్తన యోగము యోగం అనే పాట ప్రతిదానికి యోగం జత చేస్తూ ఉంటారు తెలిసి జత చేస్తే పర్వాలేదు బహుశా అదే ఉద్దేశంతో చేసి ఉంటారు దెన్ ఇట్ ఫిక్స్డ్ దట్ ఇస్ అప్రాప్రియేట్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ నాట్ ఎ ప్రాబ్లం ధ్యానం చేసినట్లయితే మీరు పరమేశ్వరుడితోటి కలుసుకుంటారు ఎక్కడ కలవడం పరమేశ్వరుడు వైకుంఠంలో ఉంటే నేను కూర్చుంటే ఎలా కలుస్తాం అయ్యో వెదివాడ వైకుంఠం అంటే ఉంది వైకుంఠం వైకుంఠం మీలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు మీలోనే కైలాసం మరి కైలాసం మాట్లాడు అది మీలోనే ఉంది అంటే శివుడు కూడా మీలోనే ఉన్నాడు నిజానికి శివుడన్నా విష్ణువన్నా ఒకే పరమాత్మ చైతన్యం సో మీలో నిరంతరము నిలిచి ఉన్న ఏ పరమాత్మ తత్వము దాని నుండి దూరమై ఉన్నామన్నాము సంసార వాసనల కారణంగా సంసార చింతనము కారణంగా సంసార చింతనాన్ని పక్కన పెట్టి ఆత్మచింతనం మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో ఈ ధ్యాన యోగాన్ని అప్పుడు మీరు ఆ పరమాత్మతో ఐక్యాన్ని పొందుతారు కాబట్టి దానికి యోగము అని పేరు ఇది ఒక ఉపాయం ఇక రెండవ ఉపాయం అన్నే సాంఖ్యేన యోగేమ కొంతమంది ఈ ధ్యాన యోగాన్ని కాకుండా సాంఖ్యయోగాన్ని అభ్యసిస్తారు ఈ సాంఖ్య యోగము అంటే సాధారణంగా ధ్యానానికి సాంఖ్యానికి కొంత భేదము గలదు అల్టిమేట్గా అదే మెర్జ్ అంటే దే మెర్జింది రియాలిటీ సో ఈ గంగా నది సముద్రంలో కలిసిపోతుంది గోదావరి నది సముద్రంలోనే కలుస్తుంది అన్ని సముద్రంలోనే కలుస్తాయి సో ఇప్పుడు మీరు రాజమండ్రి వెళ్ళారనుకోండి అక్కడ గోదావరికి ఎన్నెన్నో పేర్లు ఇది కౌశిక ఇది వశిష్ట ఇది గౌతమి ఇరవైవో పేర్లు పేర్లు కూడా గుర్తుండవు కొంతమంది ఏం చేస్తారంటే పుష్కరాలు వచ్చాయనుకోండి ఏడు గోదావరి సప్త గోదావరి స్నానం మొదలుపెట్టి ఒక కారు ఒకటి వేసుకుని అలాగా పొద్దున్న ఒక ఎందుకంటే రెండు వందల కిలోమీటర్లు ఎంతో ట్రావెల్ చేస్తే కానీ మీకు ఆ మొత్తం ఏడు పాయలు కవర్ కావు వాటి అన్నింటిలోనూ స్నానాలు చేస్తా సప్తగోదావరి స్నానము అని పేరు నిజానికి ఇది కౌశిక ఇది గౌతమి అనే ఆ ఋషుల పేర్లు ఉంటారు ఇది గౌతమి ఇది కౌశిక ఇది వశిష్ఠ అంటే ఇలా ఇవి ఒక పేరు నాకు మూడు పేర్లు గుర్తుకొచ్చాయి ఇంకా నాలుగు పేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా వాస్తవంలో ఒకే సముద్రంలో కలుస్తాయి పేర్లు వేరయ్యాయి తప్ప అన్నీ వెళ్ళే సముద్రంలోనే కలుస్తాయి అదేవిధంగా ధ్యానయోగమైనా అదే పరమాత్మ స్వరూపంలో విలీనం అవుతుంది విలీనం చేస్తుంది అలాగే సాంఖ్యయోగం కూడా అలాగే చేస్తుంది అయితే పేరు పద్ధతి వేరు ఉంటుంది ఆరంభంలో సాంఖ్యయోగము దీన్ని బాధ ప్రధానము అంటారు బాధ అంటే పంటి బాధ అయితే నడువు నొప్పి అలాంటిది కాదు బాధ అంటే ఇది తెలుగు బాధ కాదు సంస్కృత బాధ సంస్కృతంలో బాధ అంటే నిషేధించుట అని అర్థం తెలుగులో బాధ అంటే నువ్వు కాబట్టి అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు బాధ పద్ధతి ప్రధానంగా ఉంటుంది సాంఖ్యయోగము ధ్యానయోగము లయప్రధానంగా ఉంటుంది మనస్సుని విలీనము చేయుట మనస్సుని స్వరూపంలో విలీనం చేసేసి అలా నిశ్చలంగా ఉండిపోతే అది ధ్యాన ధ్యాన పద్ధతి మనస్సు నిషేధ పద్ధతి బాధ పద్ధతి సాంఖ్యము దీనికి ఈ సాంఖ్యయోగాన్ని అష్టావక్ర సంహితలో శ్లోకంలో చాలా బాగా చెప్పారు నేతి నేతి వాక్యేనా వీళ్ళు ఈ సాంఖ్యలో సాంఖ్యయోగాన్ని పరిశీ చేసి వాళ్ళకి వాళ్ళకి నేతి అంటే మహాప్రీతి నేతి నేతి అంటే మళ్ళీ తెలుగు నేతి కాదు నేతి వడలు నేతి గారెలు అలాంటిది ఇది కాదు ఇది ఇది నేతి ఈ నేతిలో రెండు పదాలు విడదీస్తే నా ఇతి అని ఉంటుంది ఇతి ఇతి అన్నది అనాత్మను నిర్దేశిస్తుంది అనాత్మను నిర్దేశించి దానిని నెగెక్ట్ చేయాలి దానిని త్రోసిపుచ్చవలేము నిషేధించవలేము దీనిని బాధ పద్ధతి అని అంటారు సో ఇది ఈ పద్ధతి సాంఖ్యయోగం సాంఖ్య అంటే ప్రకృతి పురుష వివేకము మనం జరుగుతున్నది మీకు దృష్టాంతం చెప్తా చూడండి బాధ పద్ధతికి బాధ అనాలి బాధ అనకూడదు ఉత్తిపలకవయా అంటే ఇప్పుడు బాధ అంటాడు వినగానే చెవుల్లో ఏదో దుఃఖం కలుగుతుంది చెంబు అన్నాడు అనుకోండి వినగానే ఏదో కొడుకు ఏదో ఉంటుంది నాకు చాలా దుఃఖం కలుగుతుంది మొన్న నేను పొరపాటుని టీవీ పెట్టాను అసలు పెట్టనే పెట్టను ఎందుకునో విసిగెనిపించి కొంత అలసటగా ఉండి టీవీ పెట్టాను ఏదో భక్తి ఏదో భక్తికి సంబంధించింది ఓ మైగా ఓ రోజుని ఛానల్స్ పెడితే ఓ పెద్ద ఆయన వచ్చి ఏదో చెప్తున్నారు కొన్ని మంచిగా చెప్పచ్చు కదా సో ఆయన ధ్యానే ధ్యానండి ధ్యానం కాదు ఆయన ఉన్నది ధ్యానం కాదు అలాంటి మాట ఒకటి అన్నారు ఆయన అనగానే మనస్సుకి దుఃఖం కలిగింది ఏదైతే ఆ దాన్ని పట్టుకుని ఒత్తి ఒత్తి పలకెద్దండి ధనము అనద్దు ధనము ఎలా ఉంది ధనము ధనము అనొద్దు విద్ధి అనద్దు ం విద్ధి ప్రణిపాతేన అనే శ్లోకం ఉందనుకోండి నేను వంవిద్యిక్ అని పాతేనా అంటే నా మటుక్కి నాకే వెళ్ళి నోరు కడుక్కొచ్చి ఆచమనం చేసి కూర్చోవాలనిపిస్తుంది సో అలా అనకూడదు స్పష్టంగా పలకాలి ఎనీవే బాధ అన్నాడు బాధ అన్నాడు అనుకో ఒత్తి పలకమైతే బాధ అని పలుకుతాడు బాధ కాదయా అంటే ఓహోలాగా ఒత్తి పలకమన్నారు కదా మరి అలా కాదు ఓహోలాగా బాధ అని పలుకుతాడు అలా కూడా పలకూడదు బాధ బాకీ ఒత్తులేదు ధాకి ఒత్తున్నది సో ఎనివే బాధ పద్ధతి నిషేధ పద్ధతి సో నా ఇతి. ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తాను చూడండి నా ఇల్లు అదే ఇల్లు నాది అన్నది ఇది పొరపాటు ఆత్మస్వరూపానికిను ఈత కలుగును సిమెంటు దీనికిను ఏమండి లంక ఎక్కడుంది ఎక్కడుంది సంబంధం హౌ నా ఇల్లు అన్న మాటికి అర్థం ఉందా ఇంట్లో తలదాచుకోవడం వరకు పర్వాలేదు కానీ నా ఇల్లు అనే మాట తప్పు బాధ నిషేధం చేసేశారు చూడండి మనస్సుకి ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తున్నారు యూఆర్ ఫ్రీ యూ డు నాట్ ఓన్ ఎనీథింగ్ సాంఖ్యులు అంటే ఆత్మ అనాత్మ వివేకం గల ఇది నాది అనే దృష్టి ఉండదు దేని మీద ఇది నాది అనే దృష్టి ఉండదు అంటే సాంఖ్యం సాంఖ్య పద్ధతి సాఖ్యయోగం అది పరమేశ్వరుడి దగ్గర తీసుకుపోతుంది అండి ఆ వివేకం చాలా జ్వలంతమైన వివేకం ఉంటుంది ఏదో మూల కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా కాదు ఒక జీవిత కాలంలో ఇది ఫలానాది నాది అనే దృష్టే ఉండదు అది వాట్ కైండ్ ఆఫ్ అన్ అకాంప్లిష్మెంట్ ఇటీస్ మీరు ఆలోచించి చూడండి ఎంత గొప్ప విషయము అది అది సాంఖ్యయోగము ఇంకా దేహము దేహాన్ని చాలాసార్లు చెప్పాను అయినా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడం ఆకలికి తిండి దేహానికి ఆకలికి తిండి పడేయడం కొంట అది కూడా పౌష్టికాహారము సాత్వికాహారం పెట్టాలి తప్ప రుచులు పేరుతోటి రుచులు మప్పకూడదు దేహానికి రోగం వస్తుంది ఆకలికి తిండి మీరు ఎంత జాగ్రత్తగా భోజనం చేసినా రోగం ఇప్పుడు ఈ బ్యాక్టీరియాకి వీడు సాత్వికాహారం తింటున్నాడు అని వాటికేం తెలుసు అవి వచ్చి లోపల ఒకటి నిర్మించుకొని అక్కడ మకా ఉంటూ ఈ బ్యాక్టీరియాలో అవి ఎలా ఉంటాయంటే అవి ఒక బ్యాక్టీరియా దాని భార్య పిల్లలు ఫస్ట్ జనరేషన్ తర్వాత సెకండ్ మనవళ్ళు మనవరాళ్ళు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ముని మనవళ్ళు వీళ్ళే అన్ని పెట్టుకుని ఒక కాలమీగా నివసిస్తూ ఉంటాయి బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటే వీడు యాంటీబయాటిక్స్ పడేసి మొత్తం మేము మూడు నాలుగు ఐదు జనరేషన్స్తో ఉన్న మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తాను అని వీడు యాంటీబయాటిక్స్ పడేస్తాయి పాపం వాటికి ఆ కాలనీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి వాటికి చాలా కష్టం అయిపోతుంది కష్టమైపోతే అప్పుడు అవి డిఫెన్సెస్ మనం ఈ యాంటీబయాటిక్స్ బెడదని మనం ఎలా తప్పించుకోవాలి రా అని అవి బాగా వాటిలో కొన్ని రిసెర్చ్ చేసి బ్యాక్టీరియాలు ఉంటాయి ఏం చేస్తాయంటే యాంటీ చాలా బ్యాక్టీరియాలు నశించిపోతాయి ఈ యొక్క యాంటీబయాటిక్స్ యొక్క ప్రభావానికి కానీ కొన్ని బ్యాక్టీరియా అవి తట్టుకు నిలబడతాయి నిలబడి ఈ యాంటీబయాటిక్ నన్ను ఏం చేస్తుంది దీన్ని లెక్క ఇవ్వట నాకు అన్నట్టుగా సెటిల్ అయిపోతుంది ఎమాక్సి సిలిండ్రుడు వేస్తాడు చలో ఎమాక్సి సిలిండర్ నేను లెక్క చేయము అన్నట్టుగా నిలబడతాయి కొన్ని బ్యాక్టీరియాలు నిలబడి చచ్చిపోయిన వాళ్ళు నైంటీ పోతాయి ఫైవ్ పర్సెంట్ వాటిని ఎమాక్సిల్లిన్ ఏం చేయలేదు అవి మళ్ళీ అక్కడ చక్కగా విశ్రాంతిగా ఉండి ఈ యాంటీబయాటిక్ యొక్క ఈ బెడద ఈ తుఫాను పోయిన తర్వాత మళ్ళీ సావకాశంగా మెల్లగా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ అలా నడిపిస్తాం వీడికి విషయాలు తెలియకుండా చేసి పెడతాయి ఇవి బ్యాక్టీరియా యొక్క గత కథ వాటికి ఏం వీడి సాత్వికమైన తిండి తింటాడు వీడేదో ఎక్కడోలా సంపాదించుకుని సింపుల్ ఫుడ్ నిండుతున్నాడు వీడిని మనం వదిలిపెట్టేద్దామని వాటికి తెలియదు పా అంత జ్ఞానం ఉండదు కాబట్టి సాత్వికమైన ఫుడ్ తిన్నా రోగం వస్తుంది కాబట్టి రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి మందు పారేయాలి దీంట్లో దేర్ ఇస్ నో ఐ సిన్సియర్‌లీ బిలీవ్ దేర్ ఇస్ నో ఐడియాలజీ జ్వరంగా ఉంటే ఐడియాలజీ ఉండండి జ్వరానికి ఐడియాలజీ అంటే అది ఆరోగ్యిక ఉంటే ఐడియాలజీ కాదే మనం ఆయుర్వేదాన్ని పునః సమాజంలో ప్రతిష్ఠించాలి ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు జలం చినుకు చక్కగా బుద్ధి గంతులాగా దానికి తగ్గా బొందు వేసుకోవటనే కరెక్ట్ జ్వరం ఉచితం కొండి ఏదో బ్యాక్టీరియా కారణంగా జ్వరం వచ్చిందనుకోండి ఆ డాక్టర్లకి తెలుస్తుంది ఏ బ్యాక్టీరియా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు రోజు ఈ బ్యాక్టీరియా వల్ల సఫర్ అవుతున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర చేరటారు వాళ్ళకి ఎవరు ఐడియాలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో మన పద్మారావు నగర్లో ఈ ఫలానా బ్యాక్టీరియా చాలా విజృంభించి ఉన్నది ఆయన డాక్టర్ గారికి తెలుస్తుంది స్టాఫ్లో కాకర్స్ అనో ఏదో పేరుంటుంది అంటే వెంటనే ఆయన ఒక యాంటీ బ్యాక్టీరియల్ రాసిస్తారు యాంటీబయాటిక్ రాసిస్తారు అది వేసేసుకోవాలి అంటే కానీ ఏదో ఇలాని మందులు వేసుకుంటాను ఈ మందు వేసుకుంటాను ఆ ముందు వేసుకుంటాను అంటే దానికి తగ్గ మందు అయితే పర్వాలేదు లేకపోతే కష్టం తగ్గిపోతే తగ్గిపోవచ్చు యూ నెవర్ నో లేనివే కాబట్టి సరైన మందు తెలుసుకుని వేసేసుకోవడం రోగానికి ముందు ఐడియాలజీలు రోగానికి ముందు ఏ మందుైనా పర్వాలేదు ఒక ఆయన నాకు ఫోన్ చేశారు పెద్ద ఆయన ఏళ్ళు ఆయన ఫోన్ చేసి నేను ఇంగ్లీష్ మందులు వాడనండి అన్నా అన్నా ఆరోగ్యంగా లేరు ఎందుకు కష్టపడుతున్నారు మందులు వేసుకోండి ఈ మందులు వేసుకుంటే నేను తగ్గిపోతుంది అని నేను అన్నాను అంటే నేను ఇంగ్లీష్ మందులు వాడనండి అన్నాను ఆయన అంటే నేను చెప్పాను చూడండి మీరు తండ్రి లేటవారు నేను సలహా చెప్తాను కొంచెం ఓపెన్ మైండ్తో వినండి మందులు ఇంగ్లీష్ మందులు అంటూ ఏమి ఉండవు అండి మందులు ఉంటాయి తప్ప ఇంగ్లీష్ మందులు అంటూ ఏముండవు అవి మందులు అంతే తర్వాత ఈనాడు ప్రపంచంలో ఎక్కడ రోగం వచ్చినా వేసుకునే మందులు మన హైదరాబాద్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అమెరికాలో అప్పట్లో ఒక స్కేర్ వచ్చింది ఏదో పర్టికులర్ యాంట్రాక్సస్ స్కేరు యాంట్రాక్స్ అనేటువంటి ఒక యాంటీ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అప్పుడు అక్కడ స్కేర్ వచ్చింది ఆ భయం ఒకటి వచ్చింది సమాజంలో అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ట్యాబ్లెట్లు పంచిపెట్టారు సిప్రోఫ్లాక్సస్ ఉందని ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు పంచిపెట్టారు ఆ ట్యాబ్లెట్లు మన హైదరాబాద్లో తయారయ్యి వెళ్ళాయి ఇక్కడే తయారయ్యి వెళ్ళాయి సిప్రోఫ్లాక్సిన్స్ అని ప్రపంచం మొత్తం మీద చాలా ఎక్కువగా తయారు చేసేటువంటి కేంద్రము హైదరాబాద్ కాబట్టి ఇంగ్లీష్ మందులు కావాలి అది తెలంగాణ మందులు ఇంగ్లీషు మందులు అంటారేమిటి ఇంగ్లీష్ మందులు కాదు నేను ఆయనకి సలహా చెప్పాను ఇంగ్లీష్ మందులు కాదండి బాబు ధన్వంతడి ఆచార్యులు కనుక ఇప్పుడు మన వస్తే ఆయన కూడా తప్పనిసరిగా సిప్రోఫ్లాక్సిస్ అని ప్రిస్క్రైబ్ చేస్తాడు తనువంతండి ఎందుకంటే మన మందులేదు మన వాళ్ళు తయారు చేసి ప్రపంచం అమెరికాకి అందజేస్తుంటే ఇంగ్లీష్ మందులు కదా ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు అని చెప్పి మీరు బుద్ధిమంతుల్లాగా ఈ మందు డాక్టర్ గారిని అడిగి తెచ్చుకొని వేసుకోండి అని సలహా చెప్తారు అలా అంతేనంటావా స్వామీజీ అలా అంతేనా బాబు మీరు నా కాబట్టి సరే నేను కొద్దిగా డైగ్రెస్ రోగానికి మందు ఆకలికి తిండి రోగానికి మందు ఇంకొకటి ఉంది దేహానికి ఇంకొకటి ఉంది నాకు గుర్తు రావట్లేదు ఎందుకంటే మూడని చెప్పినట్టు గుర్తు రెండే గుర్తుకు వచ్చాను గుర్తు వచ్చినప్పుడు చెప్తాను సో ఈ విధంగా దేహానికి కావలసిన వ్యవస్థ చేసేసి దాని దాన్ని దాన్ని వదిలేయాలి కానీ దేహమే నేను అని పెట్టుకోకూడదు నచభూత సంఘ అన్నాడు శంకర్లేదు నచభూత సంఘ ఈ పంచభూతముల ప్రోగు నేను కాదు ఇది పంచభూతముల యొక్క ప్రోగు ఇది నేను కాదు నచభూత సంఘ మొత్తం శ్లోకం గుర్తు లేదు నాకు గుర్తు లేదంటే మొదలు పెడితే వస్తుంది సో చాలు ఇంతవరకు చాలు నచభూత సంఘ ఈ పంచభూతముల ప్రోగు నేను కాదు చూడండి నచ అన్నారు అదే నేతి అంటే అదే మనో బుద్ధి అహంకార ఇంకా నెక్స్ట్ లెవెల్ మనో బుద్ధి అహంకార చిత్తాన్ని నాహం దాన్ని సాంఖ్యయోగము అంటారు ఈ మనస్సు నేను కాదు ఒకసారి నాకు ఫోన్ చేశాడు కాబట్టి మనస్సు చెప్పిన మాట వినట్లేదు ఎందుకు నీ చెప్పిన మాట ఎందుక అది వింటాం అది నీ చెప్పిన మాట అది వినక్కర్లేదు దాన్ని చెప్పిన మాట వినకుండా ఉంటే సరిపడుతుంది ఇప్పుడు ఆ కోతి అల్లరి చేసుకోండి అంటే కొనే అల్లరి అది వచ్చి మన మీద పాడానంత వరకు దాన్ని అల్లరి దాన్ని చేసుకోవాలి నేనేం వద్దుపెట్టింది అది మనస్సు ఏడలో కూడా అటువంటి దృష్టి కలిగి ఉండాలి ఈ మనస్సుని దాన్ని మెడలు వంచి దాన్ని చెప్పు చేతల్లో పెట్టేసి దాన్ని నిరోధించేసి నేను దాన్ని నాశం చేసి పెట్టేస్తాను దాన్ని పీచి పాఠం పెట్టేస్తాను అని మీరు పట్టుకుంటే అది రివోల్ట్ అయిపోతుంది మిమ్మల్ని విశ్రాంతి లేకుండా చేసేసుకుంది ఎన్ని హఠయోగ పద్ధతి అంటారు వేదాంతులు అలాంటి మొండి పద్ధతులను అవలంబించారు వేదాంతలు ధర సున్నితమైన వాళ్ళు వాళ్ళు అలాగా ఆ మనస్సుని ఇలా ఉంచేసి నిరోధించేసి పీకి పాకాన్ని పెట్టేసి ఆ పద్ధతులు వాళ్ళకి నచ్చవు వాళ్ళు ఏమంటారంటే ఓ మనస్స నీ దారిని నువ్వు నుండు నన్ను ఇబ్బంది పెట్టకు ఎందుకంటే నువ్వు నేను కాదు నే నేను నాకు నీతోటి సంబంధము లేదు నేను మనస్సు కాను మనో మనస్సు నేను కాను నీతి బుద్ధి ఓ బుద్ధి నీకేవో మంచి మంచి సంగతులు తెలుసు ఎవరో పెట్టారు అక్కడ ఎవడో పెడితే ఉంటాయి ఇప్పుడు సంఖ్యలో అరటి పనులు ఉంది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవడో పెట్టాడు ఆ సంఖ్యలో అరటి పనులు అంజేతం ఉంది కాదు జామ పనులు ఇంకొకటి జామ పనులు పెట్టాడనమాట అలాంటిదే ఈ బుద్ధి ఎవరోలో ఏం కొంత ఇంగ్లీష్ పెట్టారు నేను చిన్న చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఏదో వేదన చదువుకుంటూ ఉండే వాళ్ళని పిలక ఇంగ్లీష్ మీద మాకు అసలు శ్రద్ధే ఉండి ఎవరో ఎంకరేజ్ కూడా చేసి వస్తారు ఒక ఆయన ఉల వల్లనే చోటు అరే అరే పొంతులు ఎలా రాలనిపించాడు వెళ్ళా వెళ్తే ఇండిపెండెన్స్ అంటే ఏమిటని అడిగాడు ఆయన ఇండిపెండెన్స్ అంటే ఏమిటని అడిగితే నాకు తెలియదు అని చెప్పాను ఎలా సిగ్గులేదు శాస్త్రీయ అబ్బాయిని ఉంటాం ఏదైనా నీ చదువు ఏం చదువుతున్నావు అంటే ఫస్ట్ ఫారం చదువుతున్నాను ఫస్ట్ ఫారం అప్పట్లో అలా ఉండేది మందికి ఇండిపెండెన్స్ అంటే తెలియదురా అంటే తెలియదు అని చెప్పారు అంటే అప్పుడు ఆయన స్పెల్లింగ్ వాళ్ళు చూపించి ఐఎన్డిఈపిఈన్డిఈఎన్సిఈఈ ఇండిపెండెన్స్ ఆగస్టు పదిహేను దేనికి రా ప్రత్యేకత అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చింది అని అదేరా ఇండిపెండెన్స్ అంటే అని చెప్పారు ఆయన అంటే బుద్ధిలో జావపల్లెవడో సంచిలో పెట్టినట్టుగా ఇండిపెండెన్స్ అనే పదాన్ని పెట్టాడు ఇంకోసారి అలా వెళ్తుంటే ఒక ఆయన ఎస్ఎస్ఎల్సీ చదువుతున్నాడు ఒకతను నేను థర్డ్ ఫారము అంటే పెట్టావా అని నేను అతను సిక్స్త్ ఫారం ఎస్ఎస్ఎల్సీ చదువుతున్నాడు ఎరా ఒక లీడర్ గారు ఆయన పెద్ద ప్లేడరా ఊరు మొత్తానికి ఒక్కడే ఒక లీడర్ ఏం చదువుతున్నారా అంటే ఎస్ఎస్ఎల్సీ చదువుతున్నాను ఓహో అలాగా బిల్డింగ్ స్పెల్లింగ్ ఏమిటో చెప్పు అని అడిగారు అతన్ని అయితే బిఐఎల్డి ఐఎస్ అని చెప్పాడు అమెరికాలో అయితే చెల్లుబాటు అయిపోతుంది వాళ్ళు ఒప్పేసుకుంటారు కానీ మరి విక్టోరియన్ ఇంగ్లీష్ వాళ్ళం కదా మనం అది ఎలా ఒప్పుకుంటారు ఆయన నీ మొహంలో అని కోకలేసి నేను అక్కడ ఏదో బంతు ఏదో అంటున్నాను ఎరే వెళ్ళిన బిల్డింగ్ స్పెల్లింగ్ చెప్పరా అని అడిగారు బియూఐఎల్డిఐఎన్జి అని చెప్పాను ఇదో చూడరా విన్ను చూసి ఇగ్గి నన్ను ప్రశంసించారు అంటే ఎవడో పెట్టాడు స్పెల్లింగ్ అక్కడ ఎవడో పెట్టాడు ఈ బుద్ధి అలాగే ఎవడెవడో పెట్టారు ఇంగ్లీష్ పెట్టారు సోదం పాణిని వ్యాకరణం పెట్టారు సాహిత్యం పెట్టారు కాళిదాసాది మహాకౌలు సాహిత్యాన్ని వాళ్ళు పెట్టారు ఈ పెట్టినవన్నీ ఉన్నాయి కొంత మనం కూడా పెట్టుకున్నాం ఈ పుస్తకాలు పుస్తకాలు షేక్స్పియర్ అని ఇది అనేది మనము పెట్టుకున్నాం ఓ ఉన్నాయి కొంతకాలం తర్వాత పోతాయి బుద్ధి నేను కాదు సంక్ష్యయోగం అండి ఇది సరళమైన విషయం కాదు చాలా అంటే సరళము నా అభిప్రాయం ఏంటంటే చాలా ఘటికమైన విషయం మీరు కష్టపడి దీన్ని సాధించాల్సి ఉంటుంది అదొక పాయింట్ నేను సాధిస్తే మిమ్మల్ని ఈశ్వరు దగ్గరికి తీసుకుపోతుంది చాలా ఇంపార్టెంట్ ఏమైనా పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా ఏమి నేనేమైనా కథలు చెప్తున్నాను అనుకుంటున్నారా శనివారం సాయంకాలం పూట కూర్చోబెట్టి వీకెండ్లు పని పాఠాలు లేదా లాగా మీకు పని లేదు నాకు పని లేదని కథాకాలక్షేపం చేస్తున్నాను అనుకుంటున్నారా నెవర్ థింక్ లైక్ దాట్ ఏం కథాకాలక్షేపం కాదు హైయెస్ట్ తత్వాన్ని నేను బోధిస్తూ ఉన్నాను గమనించారా గమనించారా లేదా ఓకే సో హెచ్చరికన వాడు మధ్యలో కనుక సో బుద్ధి బుద్ధి అడలా ఇది నేను కాదు బుద్ధి ఒకప్పుడు సుసంస్కృతమైన బుద్ధి ఉంటుంది అది నేను కాదు ఒకప్పుడు సంస్కారహీనమైన బుద్ధి ఉంటుంది అది నేను కాదు త్రోషపు చిత్తము చిత్తము అంటే స్మృతి ఎవో గతాలు గుర్తుకొస్తుంది ఒక ఆయన ఉన్నారు నేను మా ఊరు వెళ్తున్నానండి మా కుల దైవాన్ని పూజించడానికి మా ఊరు వెళ్తున్నాను అన్నారు అంటే నేనున్నాను మీరు ఇంకేమి సన్యాసం తీసుకున్నట్టు అండి సన్యాసి మీ ఊరు మీరు దైవం అంటున్నారు మీ కులం మీకు దేవుడు పూజ చేయాలంటే మీ ఊరు వెళ్తే కాదు మీకు పూజ సిద్ధం ఇంకా మీరు ఏమి సన్యాసించినట్టు సన్యాసం అంటే ఏమిటి తెల్లం బిడ్డలను వీధిలో పారేయడమా సన్యాసం అంటే వాళ్ళని ఏడిపించడమా అది సన్యాసం అంటే సన్యాసం అంటే నాది నేను అనే సర్వాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది సర్వసంకల్ప సన్యాసి యోగీ క్యషిధింటూ సంథింగ్ లైక్ దట్ ఆరోగ్యాయంలో మీకు వాక్యంగా అనుకుంటుంది నేను ఫలానా కులానికి చెందినవాడిని ఫలానా గ్రామానికి చెందినవాడను ఫలానా ప్రాంతానికి చెందినవాడును అదేమీ లేదు నథింగ్ లైక్ దాట్ యువర్ వన్ విత్ ఆల్ మీరు ఢిల్లీ వెళ్తే ఎవరు ఢిల్లీ ఆయి బాంబే వెళ్తే ఎవరు ముంబై కర్ న్యూయార్క్ వెళ్తే ఎవరు న్యూయార్క్ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తే ఎవరు క్యాలిఫోర్నియా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళినట్లయితే యువర్ వన్ అమాంగారు ఈ లోతం పిచ్చి లోతం కాబట్టి మనం మనలో కూడా ఉందో పిచ్చి ఎటచ్చి వాళ్ళు ఆ పిచ్చి ఆసుపత్రి గోడల లోపల ఉన్న పిచ్చి వాళ్ళు మనం గోడలు బయట తిరుగాడుతున్న పిచ్చి వాళ్ళు కాబట్టి యు ఆర్ వన్ విత్ ఆల్ వసుధైవ కుటుంబకం అలా ఉండాలి కానీ మా ఊరు మా దేవుడు రాములు పూజించాలంటే మీ ఊరే వెళ్ళి పూజించాలా అసలు నా ఊరంటే అర్థం ఏంటి నా ఊరంటే అర్థం నేను కుట్టనే లేదు వాజ్ నాట్ బాన్ నేను పుట్టకపోతే ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవ్ దట్ యు వర్ బార్ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఇట్ అ గివెన్ టైం యూ విల్ నెవర్ నో ద ట్రూత్ ఆఫ్ దిస్ యాల్స్ కాబట్టి చిత్తము ఆల్ దాస్ట్ గతాన్నంతని కూడా హోమం చేసి పాలేడు గతం జుహోని స్వాహ గతాన్ని జ్ఞానము హోమం చేసి i don't have a past in meditation you just consider yourself i have i don't have a past mato gatam led then what are you when meditation change meek gatam led then what are you you are nothing in particular gatam lenu podu you are nothing in particular the sankhya yoga sankhya yoga ante ఏమన్నా చల్లన్నం జనం అనుకుంటున్నారా ఏమైనా వెళ్ళకూడదనుకుంటున్నారా ఏమి చాలా కఠినమైనటువంటి సాధన తిరస్కారం నిషేధించబడే అనాత్మ అంతను కూడా నిషేధించటం స్మూత్గా తీసుకొచ్చిన పెట్టడం చిత్తం అహంకారం ఇవన్నీ లేకపోతే అహంకారం ఎక్కడ అహంకారం కూడా నేను ఈ విధంగా బాధ పద్ధతితో సాంఖ్యయోగాన్ని అభ్యాసం చేస్తారు శంకరులు అన్యే సాంఖ్యేన యోగేనా ఇతరులు సాంఖ్యయోగంతో ఆ పరమాత్మను చేరుకుంటారు ఏమిటండి సాంఖ్యమో సాంఖ్యం నామా చూడండి సాంఖ్యమంటే ఏమిటో చెప్తాను మీరు తెలుసుకోండి సాంఖ్యం ఇది ఏమిటది ఇమే సత్వరజస్తమాంసి గుణామయా దృశ్యా ఈ సత్వరజస్తమో గుణములు నా చేత తిరిగబడుతూ ఉన్నాయి ఇది సత్వరజస్తమో గుణములు మీకు ఎలాగో చూపిస్తా చూడండి జగత్తుకేసి చూడండి ఫిజికల్ యూనివర్స్ అంటే మెటీరియల్ యూనివర్స్ ఏదైతే భౌతికమైన జగత్ ఏదైతే కలదో అంటే నేల నీరు రెండును భౌతికమైన జగత్తు అంటే నేల నీరు గాలి మూడు భౌతికమైన జగత్తు ఇది తమో గుణము